పిల్లవాడు చూడండి చిన్న పిల్లలకి బొమ్మలు ఇస్తారు పంచసార బొమ్మలు బొమ్మలు ఇచ్చినప్పుడు నాకు చిలక బొమ్మతో నాకు వేరే బొమ్మ కావాలంటాడు ఎందుకని నామరూపాల చేత క్యారీ అవే అయ్యాడు విక్షేపాన్ని పొందాడు మల విక్షేప ఆవరణ దోషాలకు లొంగి ఉన్నాడు ఎవరు మూడేళ్ల పిల్లాడు ఐదేళ్ల పిల్లాడు ఇదే ప్రాబ్లం మనకి ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంది ఎనభై కాంభై పోల చూడండి మూడేళ్ళు అప్పుడు వచ్చిన గొడవ ఎనభై ఏళ్ళు వచ్చినా సరే పోల మరిప్పుడు పరిణతి వచ్చినట్టేనా పరిణామం వచ్చినట్టేనా రాలేదు కదా సచ్చిదానంద లక్షణం తీసేసామండి అప్పుడేమైంది జగజ్జీవేశ్వరులు లేరు ఆ జగజ్జీవేశ్వరులనే త్రయం అంతా కూడా సచిదానందమే ఉందంతే వేరే ఇంకేమి లేదు పంచదార నిండా తియదనము ఎలా వ్యాపకమై ఉందో తీయదనం తీసేస్తే పంచదార ఎలా లేదు అలాగే సచ్చిదానంద లక్షణాన్ని గనక తీసేస్తే జగజ్జీవేశ్వరులనే త్రయం మూడు లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది దీని ఉపమాన ప్రమాణం అంటారు మనం మూడో ప్రమాణం దాకా వచ్చాం మొదటిది ప్రమాణం ఏం చూసాం ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసేశాం తర్వాత ఏం చూసాం శబ్ద ప్రమాణాన్ని కూడా చూసేశాం ఆవిడేం చేసింది ఓ శబ్దం పాట పాడుతూ అభినయించింది ఆ పాట అభినయం రెండు కలిసి మనమే ప్రభావితం అయింది మన అర్థకేమని తప్పుకుంది కృష్ణుడు వచ్చేసాడు ఆ ప్రాంతంలో మనో శబ్ద ప్రమాణం అట్లాగే మూడవ ప్రమాణం ఏమిటి ఉపమాన ప్రమాణం పంచదార తీయదనం సచిదానంద లక్షణం జగజ్జీవేశ్వర వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడెక్కడైతే జగజ్జీవేశ్వరులని గుర్తిస్తావో అక్కడ అక్కడ అంతా ఉన్నది సచ్చిదానందమే రెండవది లేదు నామరూపాలకు అవకాశమే లేదు హరి శ్రీ గురుభ్యో నమ హరినమిదం ఓర్ణ క్షర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యతే ఓ తో శా హరి ఓం శ్రీ గురుభ్యో నమీ నారాయణ నారాయణ